సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై మూడు అనుమతో అది నా కర్మము పరమే ఇహమై భ్రమయించి కలుగదు శాంతము కటకట బుద్ధికి చలమున నింత చదివినను నిలువదుత్తము నీపై చింతకు పలు సంపదలను పరగినను తగులదు వైరాగ్య ధనము ఆత్మకును ఉగినపవాసములుండినను అగబడదు ముక్తి ఆసల నాసల జగమింతా సంచరించినను విడువదు జన్మము వివేకముననే జడిసి స్వతంత్రము జరిపినను ఎడయక శ్రీ వెంకటేశ్వర నీవే బడిగా చి బ్రతికి